దెయ్యం పట్టిందంటారు అంటే ఇప్పుడు ఇంట్టు వాళ్ళు వాడొకడు దేవుడొకడు దెయ్యం ఒకడు ఎక్కడి నుంచి వస్తాయని ఇవన్నీ ఎవరో ఒకళ్ళే ఉంటారు మీరు సెటిల్ చేసుకోండి మీరున్నట్ట దెయ్యం ఉన్నట్ట దేవుడు ఉన్నట్ట మీరు సెటిల్ చేసుకో ఎవడో ఉంటారు అలా కాదు శాస్త్రం అయితే దేవుడు ఒక్కడే ఉన్నాడు దట్స్ ఎట్ ఎలా ఉన్నాడు వైశ్వా ఉదరస్థ అగ్నిర్భూత్వాతయందుండే అగ్నిగా అయి వైశ్వానరుడు అంటే అగ్ని అగ్ని అనేక రకాలుగా ఉంటుంది అగ్ని అంటే ఇప్పుడు హోమంలో హోమకుండంలో అగ్ని ఉంటుంది అది దాని లక్షణం లేదు చితాగ్ని అది ఇంకొక రకంగా ఉంటుంది ఈ అగ్ని ఉదరములందుండే అగ్ని అంటే అటిష్యూ సన్సెల్స్ అక్కడ ఉంటుంది అగ్ని అగ్ని అంటే మంటల్లా మణుతో పోగొస్తూ అదే కాదు అగ్ని అంటే తేజస్సు ఆ ఉదరమునందు ఉంటుంది ఆ అగ్నిగా నేను నేనే అయి ఉన్నాను అంటే ఎలక్ట్రిసిటీ బల్బులో ప్రవేశించి ఆ ఫిలమెంట్లో ప్రవేశించి కాంతిగా అయ్యింది ఫ్యాన్లో ప్రవేశించి మెకానికల్ ఎనర్జీగా మూమెంట్ యాంగులర్ మూమెంటంగా అయ్యింది హీటర్లో ప్రవేశించి వేడిగా అయ్యింది అలాగే ఈశ్వరుడు ఉదరంలో ప్రవేశించి జఠరాజ్నిగా అయినాడు అనుకో మంత్రం అయమగ్నిర్వైశ్వానరంతఃపురుషే ఏ నేదమన్నం పచ్యతే సతిశ్రుతే అని ఒక శృతి ఈ శృతి వాక్యాన్ని కోట్ చేసి చెప్తూ ఉంటారు అంటే మనం చెప్తున్న కొంత సపోర్ట్ అనమాట ఈ శృతి బృహదార్మ్యకం నుంచి వచ్చింది సాధారణంగా చాంద్రోగ్యం నుంచి బృహదార్మ్యకం నుంచి అధికంగా కొటేషన్స్ ఉంటాయి ఏకాశక్తులు కూడా ఉంటాయి సో అయం అగ్ని వైశ్వానర ఈ అగ్ని వైశ్వానరుడు ఇది అగ్ని ఈ పరమేశ్వరుడు అగ్ని అగ్ని రూపంగా ఉన్నాడు ఎటువంటి అగ్ని వైశ్వానరుడు సకల ప్రాణులూ ఆకలి రూపంగా ఉండే అగ్ని ఆయన దానికి విశేషణం యోయమంతఃపురుషే ఈ అగ్ని ప్రతి పురుషుని ఎందు పురుషుడంటే జీవుడు ప్రతి ప్రాణి ఎందు ప్రతి ప్రాణి ఎందు లోపల ఉన్నది అయం అంతః లోపల ఉంది బయట కాదు లోపల ఉంది ఏనా ఇదం అన్నం పచ్చియతే లోపల ఉన్నట్టు మనకి ఎలా అనుభవానికి వస్తుంది లోపల ఉంటే తెలుస్తుంది మనకి అంటే నువ్వు తిన్న అన్నమును ఏ అగ్ని పచనం చేస్తుందో అదే ఓహో అదైతే తెలుస్తూ ఉంటుంది తెలుస్తూ కంటికి కనపడదు కానీ తెలుస్తుంది అన్నీ కంటికే కనపడక్కర్లేదు కదా తెలుస్తుంది కాదు అదే వైశ్వానరుడు అటువంటి అగ్ని అయ్యి వైశ్వానర సన్ సో వైశ్వానరుడికి మరొక పర్యాయ పదం విశ్వపురుష అంటే కాస్మిక్ పెర్సన్ అంటే ది ది వన్ హూ ఈజ్ ఇన్ ది ఎంటైర్ కాస్మాస్ అంటే దాన్ని అర్థం ఇప్పుడు ఇక్కడ వంద మంది కూర్చుని ఉన్నాము ఈ వంద మందిలో ఉన్న ఒకడు ద వన్ హూ ఈజ్ ఇన్ ఆల్ది హండ్రెడ్ ఇది ఎలాగంటే మేము చూడండి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం ఇప్పుడు మన అందరిలో ప్రాణశక్తి ఉండాలా ముందు ప్రాణశక్తి ఉండాలి కదా ఈయన సుబ్బారావు గారు ఆయన రామారావు గారు ఆయన జానస్తన్ను ఈయన పురుషుడు ఆయన స్త్రీ వీడు ఆయన పెద్ద ఆయన ఈ తేడాలు ఎప్పుడు వస్తాయండి ప్రాణశక్తి ఉంటే వస్తాయి ప్రాణశక్తి లేకపోతే ఈ తేడాలు ఏం రావు కదా మీరు ఈ తేడాలన్నీ పట్టుకుంటున్నారే తప్ప అసలు ఆ తేడాలు ఉండడానికి మూలల్లో ఉండే ప్రాణశక్తి గురించి ఆలోచించండి మన అందరిలో ఒకే ప్రాణశక్తి ఉందా వేరు వేరు ప్రాణశక్తులు ఉన్నాయా ఒకే ప్రాణశక్తి ఉండదు ఎందుకని ఎందుకు తెలుసిన ఆ ప్రాణశక్తిని నిలబెట్టేటువంటి వాయువు మనం ఒకే వాయువుని పీడిస్తున్నాం ఒకే వాయువుతోటి ప్రాణాపాన వ్యవహారాన్ని మనం నడిపిస్తున్నాం ఒకే వాయువు లేకపోతే ఎవళ్ళ సిలిండర్ వాళ్ళు తెచ్చుకొస్తున్నారా లేదు కదా ఒకే వాయువు ఇప్పుడు ఎవళ్ళ ఫుడ్లు వాళ్ళు ప్యాక్ చేసుకుని తెచ్చుకొస్తారు ఆ రకంగా ఎవళ్ళ వాయువుని వాళ్ళు తెచ్చుకొస్తున్నారా అది లేదు అందరూ ఒకే వాయువుని పీల్చి విడిచిపెట్టి సర్వైవ్ అవుతున్నారు వాళ్ళు ప్రాణము కలవారుగా ఉన్నప్పుడు గాలి పీల్చి విడిచిపెడుతో ప్రాణవంతులుగా ఉన్నప్పుడే ఈ భేదాలన్నీ వచ్చాయి మీరు తరువాత వచ్చిన భేదములను పట్టుకుని మూలలో ఉన్నటువంటి అభేదమును విస్మరించడము అది అజ్ఞానం కదది ముందు ఏది ముందు అభేదమా భేదమా ముందు అభేదం ముందు ప్రాణశక్తి అందరిలో ప్రాణశక్తి ఉంటే ఆ తర్వాత ఈయన ఎక్కడవాడు ఆయన ఎక్కడవాడు ఈయన పెద్దవాడు ఈయన చిన్నవాడు ఈయన పురుషుడు ఈమె స్త్రీ ఈ భేదాలన్నీ వస్తాయి ముందు ప్రాణశక్తి ఉండాలి ముందు వచ్చేది ప్రాణము తర్వాత వచ్చేది భేదములు నామరూపాత్మకములైన భేదములు ముందు వచ్చిన చెవుల కంటే తర్వాత వచ్చిన కొమ్ములకి పవర్ ఎక్కువ ముందున్న అభేదం కంటే తర్వాత వచ్చిన భేదానికి ప్రపంచంలో చలామణి ఎక్కువ అజ్ఞానం కట్ట కాబట్టి ఒకే పరమేశ్వరుడు వైశ్వాన రూపంగా సకల ప్రాణుల దేహమును ఆశ్రయించి ఉన్నాడు ఇది బాగా మనస్సుకి తెచ్చుకోవాలి మనందరి దేహేంద్రియ మనస్సుల ఈ కాంప్లెక్స్ ఈ సంఘాతం ఏదైతే కలదో ఈ సంఘాతముల నన్నింటి ఎందుకు ఒకే మహాశక్తి ప్రకటమై నడిపిస్తోంది ఈ సంఘాతముల ఇప్పుడు ఒకడు తిడుతున్నాడు ఇంకొకడు తిట్టబడుతున్నాడు అనుకోండి ఆ తిడుతున్న ఉండే శక్తి తిట్టబడి ఉండే శక్తి ఒకే శక్తి ఆ వ్యవహారాన్ని అలా నడిపిస్తుంది అని తెలుసుకోవాల్సి ఉంటుంది సో వైశ్వానరస్వం ప్రాణిం ప్రాణవతాం దేహం ఆశ్రీత ప్రష్ట ప్రాణముగలవారి యొక్క దేహమును దేహము అంటే ఏకవచనం జాతము ఏకవచనం అంటే అనేక దేహములను అంటే ఎంత అర్థము దేహమును అంటే కూడా అంతే అర్థం సో ఆ దేహమును ప్రవేశించి ఆశ్రయించి ఆశ్రయించడం అంటే ప్రవేశించడం ఆ దేహంలో అని అర్థం ప్రవేశించడం అంటే నిండి ఉన్నాను నిండి ఉండి ఏం చేస్తున్నాడు ఆయన ప్రాణాపాన సమాయుక్త ప్రాణాపానాభ్యాం సమాయుక్త సంయుక్త ప్రాణము అంటే విడిచే గాలి అపానము ఉంటే పీల్చే గాలి కొంతమందికి దీంట్లో శంకలు ఉంటాయి ప్రాణం పీల్చే ప్రాణం పీల్చే గాలి కాదు ప్రాణం పైకి వచ్చేదాన్ని ప్రాణం ఉంటారు లోపలికి పోయేదాన్ని అపానము ఉంటారు కాదు ప్రాణం ఉంటే విడిచే గాలి అపానము ఉంటే పీల్చే గాలి వీటి రెండింటితో కూడి ఆ రెండూ ఉండాలి మీరు భోజనం చేసి గాలి పీల్చడం మానస్తే వర్కౌట్ కాదు గాలి పీలుస్తూ భోజనం చేస్తూ ఉంటేనే ఈ సిస్టమ్ నడుస్తుంది గాలి ఎవరు పీలుస్తారండి మీరు పీలుస్తారో లేకపోతే అది నడుస్తూ ఉంటుంది దానింతటది నడుస్తూ ఆహారాన్ని పచనం చేసేది ఎవరు మీరు భోజనం చేసి పడుకుంటారు పచనం చేసేది ఎవరు వైష్మానవుడు పచనం చేస్తారు మీరు అంటారు భోజనం మటుకు నేను చేశాను కదా కాబట్టి నేను వేరు నేను చేసేది ఒకటి ఉన్నది పచ్చనం చేసేది దేవుడు గాలి పీల్చేది దేవుడు కానీ భోజనం చేసేది మటుకు నేను కాబట్టి జీవుడు వేరు దేవుడు వేరు అయితే భోజనం చేసేది మీరు కాదు అలా అనిపిస్తుంది మీకు మీకు హ్యాబిట్ అంట ఆ విధంగా మీకు హ్యాబిట్ అయి ఉంటుంది మీరు కబుర్లు చెప్తూ బిజినెస్ మీటింగ్స్ అని ఉంటాయి బిజినెస్ డ్రైన్లర్ ఉంటుంది వాటితో చాలా ఎక్సైటెడ్గా ఫస్ట్గా డిస్కస్ చేసేస్తాం మీరు భోజనం చేసేస్తారు అప్పుడు భోజనం మీరు చేశారా లేకపోతే మీరు చేస్తారా అప్పుడు భోజనం అప్పుడు ఏమైనా విషయం తెలుసినా మన భోజనం అయిపోయిందని వాడు వచ్చి ఆ బయటర్ వచ్చి సామాన్ అంతా తీసిస్తుంటే ఓహో భోజనం అయిపోయిందా అనుకుంటాడు వీడు చేయని భోజనం ఆ చెయ్యి ఆ భోజనం తీస్తూ ఉంటుంది నోట్లో పెడుతూ ఉంటుంది నవ్వులుతూ ఉంటుంది వీడు ఆ బిజినెస్ హడా వీడిలో ఉంటాడు ఇట్ హ్యాపన్స్ దా కొంతమంది దెబ్బలాడుతూ దెబ్బలాడుతూ మొత్తం కంచంలో ఉన్న భోజనం అంతా చేసేస్తారు ఇప్పుడు జీవుడు దెబ్బలాడుతున్నాడా తింటున్నాడా దెబ్బలు మరి తింటున్నది ఎవరు మరి మీరెవరో మీరే ఏదైనా దెయ్యం వచ్చి తింటుందేమో మరి మీరే చెప్పాలి కొంతమంది దుఃఖిస్తూ దుఃఖిస్తూ రోదిస్తూ రోధిస్తూ మొత్తం భోజనం ఉంటుంది చేసేస్తారు ఏమంటే మీకు రహస్య చెప్పుంటారా పెళ్ళైనా ఏదైనా పెళ్ళి అవ్వచ్చు లేకపోతే పెండచ్చు ఏదైనా మొట్టమొదటి ఏముంటుంది భోజనం ఉంటుంది పెళ్లికి మొట్టమొదట పూర్వకాలంలో ఇప్పుడు కొంచెం ఇస్తాం సుమారే పొరలో పెళ్లి ముహూర్తం పెట్టగానే మొట్టమొదటి ఎవరిని వెతుక్కుంటారు వంట బ్రాహ్మణి వెతుక్కుంటారు ఎవళ్ళైనా పోయారంటే మొట్టమొదటి ఎవరికి కబురు పెడతారు మొండ బ్రాహ్మణి కబురు పెడతారు ఈ ఆకలి కాబట్టి శుభాశుభవులు అల్లిటి అల్లు ఆ సమానంగా వ్యాపించి ఆయన అస్తూ సో నేనే ప్రాణాపానములతో కూడిన వాడనై పచామీ పక్తి నేనే భుజిస్తూ నేనే పచనము చేస్తూ ఉన్నాను ఈశ్వరుడు పచనం చేయాలి అంచేతనే ఓ మంత్రం ఉంది ఈ సందర్భంలో చెప్పదగ్గ మంత్రమే సోగ్రభూ విభజన్ తిష్టం ఆహార మర కవి అని విన్నారు ఎప్పుడైనా మంత్రపుష్పంలో వస్తుంది మంత్రపుష్పంలో మామూలుగా అందరికీ అలవాటైన మంత్రాలు కొన్ని ఉన్నాయి నారాయణ అని ప్రారంభం అవుతుంది మధ్యలో ఎవరో సెంటెన్సులు ఉంటాయి అవి ఇంత పొడుగు సమాసాలు సెంటెన్సులు కొంచెం గటిలంగానే ఉంటాయి కానీ వాటి అర్థం తెలుసుకుంటే కొంతవరకు బాగుంటుంది దానికి నారాయణ సూక్తము అని పేరు దాంట్లో వస్తుంది సహా అంటే ఈశ్వరుడు అగ్రభుక్ మొట్టమొదటి తినేవాడు మనం వచ్చిన ఆహారాన్ని మొట్టమొదట ఆయన భుజిస్తాడు భుజించడం పచనం చేస్తాడని అర్థం ఆయన పచనం చేస్తే మనకి శక్తి లభిస్తుంది శరీరానికి అగ్రభుక్ ఆయన ఆహారాన్ని విభాగం చేస్తాడు దాన్ని ఆహారాన్ని విభాగం స్థూలము సూక్ష్మము మధ్యము అని విభాగం చేస్తాడు స్థూలము రిజెక్ట్ అవుతుంది సూక్ష్మము మనస్థవుతుంది మధ్యమ భాగము టిష్యూస్ కింద రక్తం కింద మారుతుంది అది వ్యవస్థ ఈ విభాగం ఎవరు చేస్తారు ఆ లోపల కూర్చొని ఆయన చేస్తాడు మీరు అన్నీ నోట్లో పరేసిన అవి లేసిన లోపలను తోసేస్తారు దాంట్లో విభాగం చేయాల్సి ఉంటుంది సపరేట్ చేయాల్సి ఉంటుంది ఆ సపరేట్ చేసే పనిని ఆయన లోపల కూర్చొని వేస్తారు ఇప్పుడు టీ టీ ఫ్యాక్టరీలు ఉంటాయి టీ ఎస్టేట్కి వెళ్తే ఆ టీ లీవ్స్ని ఎండబెట్టి వీడిని డ్రై చేసేసిన తర్వాత వాటిని ప్రెస్ చేసి లీవ్స్ని ఈనెలు ఉంటాయి ఈనెలు ఆ ఈనెల్ని సెపరేట్ చేయాలి లీవ్స్ని సెపరేట్ చేయాలి ఓ మెషీన్ ఉంటుంది ఆ మెషీన్ ఏం చేస్తుందంటే లీవ్స్ని ఈనెల్ని సెపరేట్ చేస్తుంది ఆ ఈ నెల వెళ్ళగానే అటుపోతాయి ఈ లీవ్స్ ఇట్లా వస్తాయి ఈ లీవ్స్ని ప్యాక్ చేసుకొనిస్తారు సో ఆ విధంగా మనం తినే ఆహారంలో స్థూల భాగం ఈ మధ్యమ భాగం మళ్ళీ సూక్ష్మ భాగం దాని అంతని చేసేటువంటి పనిని ఆ వైశ్వానరుడు చేస్తూ ఉంటాడు ఆయనే చేస్తూ ఉంటాడు ప్రతి రోమి ఇక మనం తినే ఆహారాలు అంటే ఏదైనా కొంత లైట్గా తింటే ఆయన సెపరేట్ చేస్తాడేమో హెవీగా తిన్నప్పుడు ఇంకెవరైనా చేస్తారేమో అని మీరు అనుకోద్దు మీరు లైట్గా తిన్నా హెవీగా తిన్నా మీరు ఏది తిన్నా ఆయనే చేస్తూ ఉంటారు జనరల్గా జనరల్గా జనులు ఎటువంటి ఆహారాన్ని తింటూ ఉంటారు ఇన్ జనరల్ నాలుగు విధములైన ఆహారాన్ని తింటారు చేతుర్ విధం నాలుగు విధములైన ఆహారం తింటారు ఏదో ఒకటి తింటే సరిపడుతుంది కదా కానీ మీరు ఒకటితో తాగరు నాలుగు తింటారు సో చతుర్విధం చతుప్రకారం అన్నం అన్నం అంటే రైస్ కని కాదు అన్నం అంటే ఫుడ్ అని అర్థం రైస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఫుడ్ నాలుగు రకాల ఫుడ్ని వీళ్ళు తింటారు ఏమిట నాలుగు రకాలు అన్నం అంటే అశనం అన్నం అంటే అశనం తినబడేది సో ఏమిటా నాలుగు రకాలు భోజ్యం భక్ష్యం చోష్యం లేహ్యంచ అది ఈ నాలుగు రకాలుగా వాళ్ళు విభాగం చేశారు సో దీన్ని ఇప్పుడు నేను తెలుగులో ఏదో రాసి పెట్టుకుంటా ఏమా చెప్పమ్మా భోజ్యం అంటే ఏంటి నమిలి తినేది నమిలి తినేది భక్ష్యం త్రాగేది పాయసమం మొదలైనది మనం గడగడ పుచ్చేసుకుంటుంది చూడండి అది భోజ్యం నమిలి తినేది భక్ష్యం నవిని తినేది భక్ష్యము త్రాగేది త్రాగేదంటే లిక్విడ్గా ఉండి లోపలికి పుచ్చేసుకునేది భోజ్యము చప్పలించేది చోష్యము నాలుకతో ఆస్వాదించేది లేహ్యం నాలుగుతో ఆస్వాదించేదంటే పచ్చళ్ళన్నీ లేచి చెయ్యమండి చప్పలించి తినేదంటే ఐస్ క్రీము హల్వా తర్వాత మినపసున్నీ ఇలాంటివి ఉంటాయి చూడండి అది మధ్యలో నోట్లో మధ్యలో పెట్టుకుని యూజ్ చేస్తాము అంటూ అది స్లోగా చాక్లెట్ తిన్నారనుకోండి అది చూష్యం చప్పలించి తింటారు చాక్లెట్ చాక్లెట్ లాంటివి ఏది తిన్నా అది చూష్యం అవుతుంది తర్వాత పాయసము పాలు మొదలైనవి కుచ్చేసుకుంటారు చూడండి అవి భోజ్యములు నమిలి తినేది అంటే చెరుకు ముక్క రైస్ ఇవన్నీ మనం నమిలి తింటాము అది భక్ష్యము ఈ నాలుగు రకాల ఆహారము సో దీనిమీద ఇంకా చెప్పారు చతుర్విధం అన్నదాన్ని ఒక మహాత్ముడు ఏమన్నారంటే చతుర్గుణం అన్నాడు చతుర్విధం నాలుగు విధములైన ఆహారము అంటే ఆ విధ అనే శబ్దానికి గుణం అని అర్థం చెప్పు భాష్యకారులు ఇంతే చెప్పారు అది అది స్టాండర్డ్ దీని మీద ఇంకొంచెం మీరు ఇంకొంచెం వ్యాఖ్యానం చేయదు వ్యాఖ్యాతలు కొంత సెపరేట్ కొంత ఎలాబొరేట్ చేస్తారు కదా నాలుగు గుణాలున్న ఆహారం తినాలన్నారు సౌరభ్యము సౌరూప్యము సౌరస్యము సౌహిత్యము అనే నాలుగు గుణాలు ఉండాలి సౌరభ్యము అంటే అది దాని వాసన గంధము మంచిదై ఉన్నారు ఇప్పుడు వెల్లుల్లిపాయ ఉందనుకోండి కానీ అన్ని లక్షణాలు మంచిదే దాంట్లో వెల్లుల్లిపాయ ఇది ఇది మెడిసినల్ ఫుడ్ డిటేల్స్ అన్ని లక్షణాలు బాగున్నాయి దానికి కానీ గంధం బాగులేదు ఆ గంధము అంతకుముందు తిన్నది కూడా బయటకు వచ్చేట్లా ఉంటుంది ఆ గంధం అంటే దానికి మీరు అలవాటైతే పర్వాలేదు కానీ అలవాటు కాని వాడికి వెల్లుల్లి కనుక పెట్టారనుకోండి వాడు హీ విల్ నాట్ బి ఏబుల్ టు సస్టైన్ దాట్ హీ విల్ వామిట్ ఇట్ అవుట్ గంధం అంత తీవ్రంగా ఉంటుంది వెల్లుల్లి కాబట్టి అలాగంటే తీవ్రమైన గంధము లేని ఆహారాన్ని మనం తీసుకోవాలి ఇప్పుడు మాంసాహారము దగ్గర వచ్చిన సమస్య ఏమిటంటే గంధము చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు చేపల కూరకి వంకాయ కూరకి తేడా ఏమిటి చూడడానికి ఒకలాగే ఉండొచ్చు రుచి సంగతి నాకు తెలియదు కానీ గంధం మటుకు తెలుసుకో గంధం వాడు అక్కడ కూర్చుని తింటుంటే ఇక్కడ తేడా తెలుసు నేను ఒకసారి ఫ్లైట్లో వెళ్తున్నా వెళ్తుంటే సార్ ఫుడ్ ఒక వెజిటేరియన్ సో వెజిటేరియన్ డిష్ ఏదో తీసుకొస్తుంది నా పక్కన్న ఆయన ఈజ్ అతను నాన్ వెజ్ మామూలుగా ఆర్డర్ కానీ వెంటనే ఆయన పిలిచి I don't want to eat non-veg by the side of a vegetarian person. He changed his food to vegetarian. He changed his food to vegetarian. Why are you sensitive to the food? Do you know? I am accustomed to it. I am accustomed to it. I will manage my food. You eat your food. We will eat at different times. That's why we eat it. We eat it. We eat it. We eat it. We eat it. ఎప్పుడో కూడా తినొచ్చో పావు బోటో కాబట్టి ఈ నీటి నా ఫోర్ గోల్డ్ ఒక ఫుడ్ అని నేను చెప్పారు నోనో లెట్ మీ ట్రై వెజిటేరియన్ అని పాపం వెజిటేరియన్ ఫుడ్ తిన్నాడు మేము ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కాబట్టి గంధము ఎందుకంటే ఆయన నాన్ వెజ్ తింటుంటే ఆ గంధము చాలా ఇబ్బందిని కనిపిస్తుంది కనుక మనం తినే ఆహారంలో గంధము సరళంగా ఉండాలి తప్ప పరుషంగా ఉండరాదు అంటే మనం ఏలకు ఇలాంటివి స్పై ఇలాంటివి వేస్తూ ఉంటారు సుగంధ ద్రవ్యాలు వేస్తారు ఎందుకంటే దానికి ఆ గంధాన్ని మంచిగా చేయటం కోసం రూపము ఆహారం చూడడానికి కూడా మంచిగా ఉండాలి అది చూసేందుకు కూడా చెడ్డగా చెలికేసినట్టుగా అసహ్యంగా ఉండకూడదు కంటితో చూడగానే కంటికి నచ్చిట్లా ఉండాలి ఓకే ఇవి సౌరస్యము రసము మంచిదిగా ఉండాలి అంటే కమ్మగా ఉండాలి భోజనము కమ్మగా ఉండాలి ఇప్పుడు మీరు అన్నం తీసుకుని అసలే నీళ్ళు పట్టిన బియ్యం తెల్లగా ఉంటాయి వాటిని బాయిల్ చేసి మీరేమో వార్చి అంటే ఆ రసం తీసేసి ఇంకా పిప్పి మిగులుతుంది ఆ పిప్పిని ఒడ్డించారనుకోండి నీళ్ళు కూడా ఎక్కువగా ఉండేట్లాగా పిప్పిని ఒడ్డించారనుకోండి అది తింటుంటే చప్పగా ఉంటుంది కమ్మగా ఉండదు చప్పగా ఉండడానికి కమ్మగా ఉండడానికి తినలేని కమ్మగా ఉండాలి చప్పగా ఉండకూడదు చపాతి నవ్వులుతుంటే అత్తని నవ్వులుతూ అత్తలు ఉంటే అత్తలు ఇదో ఈ అత్త దీన్ని చిప్పేసి దీన్నిలాగా మొక్కకు విరిచేసి పచ్చ కూరలో పెట్టుకుని ఎలా అవుతుంది ఈ అత్త ఇది అలా ఉండకూడదు చపాతి చపాతీ ఎలా ఉండాలంటే సాఫ్ట్గా ఉండాలి నవ్వులతో కమ్మధనం వచ్చిట్లా ఉండాలండి అట్టధనం వెళ్ళినట్టు ఉండకూడదు కాబట్టి చపాతీ తయారు చేసి వాళ్ళు దేవతంపై అటెన్షన్తో తీసి ఆ చపాతీని వాళ్ళు తిరిగి చూడాలి ఎలా ఉంది అసలు అట్టలా ఉందా కమ్మగా ఉందా కమ్మగా లేకపోతే ఎందుకు ఉంది అని వాళ్ళు కొంచెం ఇన్వెస్టిగేట్ చేసుకుని ఆటాలో ప్రాబ్లమా లేకపోతే ప్రిపరేషన్లో ప్రాబ్లమా ఏదో చేయాలి దాన్ని యూ హెవ్ టు థింక్ అబౌట్ ఇట్ సౌరస్యము అని అంటారు కారం ఎక్కువ వేయకూడదు కారం ఎక్కువ వేస్తే ఆ రసం దెబ్బతి నాలుగవది సౌహిత్యము అంటే హితము చేసేదై ఉండాలి అంటే న్యూట్రిషస్ట్ దగ్గి ఉండాలి ఆహారం కార్బోహైడ్రేట్ పర్సెంటేజ్ కరెక్ట్గా ఉండాలి మరి ఎక్కువ ఉండకూడదు ఆకుకూరలు మామూలు కూరలు వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి ఫ్రూట్స్ మొదలైనవి కూడా ఉంటే మంచిది కాబట్టి అది వాడికి హితాన్ని చేయ తిని తిండి హితాన్ని చేకూర్చాలి లోపల ఉన్న వైశ్వాడు తేడా ఏం చేయడాడు ఆయన మొత్తం అన్నింటినీ డైజెస్ట్ చేస్తాను వస్తుంది కాబట్టి ఆ హితమును చేకూర్చే ఆహారాన్ని మాత్రమే మనం తినాలి ఇది చతుర్వేదం ఆహారంలో నాలుగు దోషాలు ఉన్నాయన్నారు నాలుగు దోషాలు ఆ నాలుగు దోషములలో లేని ఆహారాన్ని మనం ఈశ్వరుడికి సమర్పించాల్సి ఉంటుంది లోపల ఈశ్వరుడు ఉన్నాడు మీరు మీరు గాయత్రి ప్రోక్షణం చేసి ప్రాణాయస్వాహార ఆహుతులను ఇచ్చి భోజనం చేసేటువంటి ఆహారము అది చాలా యోగ్యమైన ఆహారం అయి ఉండాలి అయోగ్యమైన ఆహారాన్ని నైవేద్యం పెట్టకూడదు కదా ఇది నైవేద్యం పెట్టినట్టు రోజు నైవేద్యం పెట్టినట్టు దీని మీద చాంద్రోగ్యోపనిషత్తులో ఒక పెద్ద సెక్షన్ ఉంది వైశ్వానరాగ్ని వైశ్వానర విద్య అంత నైవేద్యం పెట్టినట్టు దేవుడికి నైవేద్యం పెట్టినట్టు నైవేద్యమే కనుక మనం ఇచ్చేటువంటి ఆహారంలో దోషము లేకుండా చూసుకోవాలి జనరల్గా ఆహారంలో నాలుగు రకాల దోషాలు ఉంటాయని చెప్పారు ఒకటి నిమిత్త దోషము నిమిత్త దోషము అంటే ఆహారంలో మట్టి లేకపోతే హెయిర్ జుట్టు ఇలాంటివి పడ్డాయి అనుకోండి ఆహారము శుద్ధమే అయినా వీటి కారణంగా దానికి దోషం వస్తుంది మీ ప్లేటు సరిగ్గా లేదనుకోండి ప్లేటు అంతాలో భోజనం పెట్టారనుకోండి అంటాం అంత మట్టి అది ఉంటుంది కాబట్టి మీరు తడిగొడ్డుతో దాన్ని తుడిచి శుభ్రం చేసుకుని అట్టి పెట్టుకోవాలి అంటే ఏదైనా అలా రెండవ తీసుకొచ్చి వేసేసి అగటకటగా పప్పు కూడా వడ్డించేస్తే ఆయన కింద మట్టుకు ఉంటుంది దాంతోపాటుగా ఇది కూడా అది నిమిత్త దోషము అంటారు అంటే ఎక్స్ట్రేనియస్ సబ్స్టెన్స్ యొక్క కాంటాక్ట్ తోటి వచ్చేటువంటి దోషము రెండు స్వభావ దోషము అంటే ఏమిటి మీరు వండిన ఆహారము యోగ్యమైన ఆహారం కాదు సో అది చాలా తీవ్రమైన మసాలాలు మిరపకాయలు గట్టిగా పారేసి తయారు చేసి పెట్టారు ముఖ్యంగా జీలకర్ర కారం ఇంత పారేసారనుకున్నది అన్నెత్తి మీద ఇంకా అది నోట్లో పెట్టుకోలేము కమ్మగా ఉండాలి కారం ఎక్కువ అయిపోవడం కారం ఎలా తినగలం తినలేం అది ఉరికే నోటంతా మండిపోతూ ఉంటుంది తర్వాత కడుపులోకి వెళ్లి ఇంకా మంటలు కలిగిస్తుంది తినేప్పుడు నోటికి తిన్న తర్వాత పొట్టకి మంటని కలిగించేటువంటి విధంగా అంతంత కారలు పారేసి అలా చేయకూడదు మరి తెలుసుకోవాలి కొంచెం మనస్సు పెట్టి చేయాల్సినటువంటి సందర్భం చేసి వాళ్ళు గమనించాలి ముఖ్యంగా సో స్వభావ దోషం ఉండకూడదు తర్వాత ఆశ్చర్య దోషము అంటే మీరు వండే గిన్ని ఆశ్చర్యము కదా అది సరైన అవి మేము కంచు గిన్నెలు ఇత్తడి గిన్నెలు తప్ప ఇంకేం వాడవండి అని మొదలు పెట్టారనుకోండి మీరు ఈ ఆహారం ఆ కంచు ఇత్తడి దాంట్లో అల్యూమినియం ఏవో ఎలా ఇస్తుంది వాటిల్లో ఉండేటువంటి మెటల్స్ తోటి కొంత ఇంటరాక్ట్ అవుతాయి అప్పుడు అది అది ఎందుకు కొరగానే అవుతుంది అల్యూమినియం గిన్నెలో మజ్జిగిపులు సోడ్డించారు అనుకోండి దాంట్లో కొంత అల్యూమినియం హైడ్రాక్సైడ్ కూడా పోతూ ఉంటుంది పొట్టలో అల్యూమినియం అని మజ్జిగుపుల్తో కలిసి రియాక్ట్ అయ్యి సో మైక్రో క్వాంటిటీస్ ఆఫ్ అల్లివెలియో హైడ్రాక్సైడ్ ఏఎల్ ఓహెచ్ త్రైస్ పొట్టలో దొరుకుతుంది ఇప్పుడు ఈ ఏఎల్ ఓహెచ్ త్రైస్ని ఏం చేయాలో అర్థం కాక ఆ వైష్ణదుడు గడబిడైపోతుంది కాబట్టి వెస్టల్స్ క్లీన్గా ఉండాలి సరైన వెస్టల్స్ స్టీలు కనిపెట్టని రోజుల్లో ఏవో ఇత్తడి కంచు ఇలాంటివి మన కష్టపడేవారు స్టీలు లేని రోజుల్లో ఇప్పుడు ఆ ప్రారంభం ఎందుకు చక్కగా స్టీల్ వచ్చింది కదా స్టీల్ బెస్ట్ ఐడియల్ నన్ను అడిగితే ఇత్తడి ఇత్తడి ఖర్చు అనవసరం వెండి బంగారం కూడా అనవసరం స్టీల్ ద బెస్ట్ స్టీల్ కోటెడ్ ఫర్నిచరు ఐడియల్ ఫర్నిచర్ అటువంటి ఫర్నిచర్లో ఆహారం తయారు కావాలి ఫైనల్గా స్వత్వదోషము అని ఉంది అంటే మీరు అన్యాయార్జితమైన ధనంతో ఆహారాన్ని తయారు చేయకూడదు అంటే అర్థం అన్యాయార్జితమైన ధనంతో మరో ఖర్చులు పెట్టుకోవాలి తప్ప తిండి ఖర్చు పెట్టకూడదని కాదు అభిప్రాయం ఇట్స్ నాట్ లైక్ దాట్ ఐడియా ఏంటంటే మీరు అన్యాయంగా సొమ్మును సంపాదించవద్దు అని అభిప్రాయం అంతేగా వేరే మనం ట్యాక్స్ ఎగకుట్టి పెట్టిన డబ్బు అంతా మనం వస్త్రాలకి వాటికి వాడుకున్నాం భోజనానికి మాత్రం ట్యాక్స్ పెట్టిన డబ్బే వాడుకున్నాం అలా సెపరేట్ చేయమని మాత్రం కాదు ట్యాక్స్ కట్టాలి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ధనం ప్రభుత్వానికి చేయాలి వాళ్ళు దాన్ని సద్వినియోగం చేశారో మానేరో మన వైపు నుంచి మనం ఇచ్చేయాలి అప్పుడు మిగిలిన ధనం పవిత్రము మీరు ప్రభుత్వానికి ట్యాక్స్ కడితే మీ ధనం పవిత్రం మీరు ట్యాక్స్ కట్టకపోతే ఆ మిగిలిన ఆ ధనం అపవిత్రం ఇప్పుడు వంద రూపాయలు ముప్పై ఇచ్చేస్తే డెబ్భై పవిత్రము మీరు ఖర్చు పెట్టవచ్చు మీరు ఆ ముప్పైలో కక్కుర్తి చేసి పది రూపాయలే ఇచ్చారనుకోండి మోసం ఏదో చేసి ఆ తొంభై మిగులుతుంది ఆ తొంభై అపవిత్రమవుతుంది కాబట్టి పవిత్రమైన సొమ్ము డెబ్భయ్యా అపవిత్రమైన సొమ్ముతో సొంభయా మీకేం కావాలి చూసుకోవాలి అన్యాయార్జితమైనటువంటి సొమ్మును మనం ఆహార అలాంటి ఆహారాన్ని తినరాదు మామూలుగా ఈ దేవుడికి ఇచ్చేటువంటి డొనేషన్స్ భండారాలకి పెట్టేటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా బ్లాక్ మనీ ఖర్చు పెడుతూ కృష్ణధనం అదంతా కూడా ఆ భండారాల్లో కూర్చున్న ఆ భోజనాలు అవి మనం చేసామనుకోండి ఎంతో కొంత దోషం మనకి తప్పదు ఎందుకంటే ఆ స్వత్వ దోషం ఉంటుంది కాబట్టి ఏం చేయాలి ఈ వైశ్వానర విద్య అని కనుక జాగ్రత్తగా అభ్యసించినట్లయితే ఈ అహం వైశ్వానర భూత్వాన్ని శ్లోకాన్ని పఠిస్తారు పఠించి ఆ భావన చేస్తారు చేసినట్లయితే ఆ భావన యొక్క బలంచేత ఇటువంటి దోషాలు ఏమైనా ఉంటే పోతాయి అని చెప్తారు కాబట్టి ఒకవేళ మనకి తెలిసిందనుకోండి ఇది అన్యాయార్జితమైన సొమ్ము అని తెలిసిందనుకోండి మనం అటువంటిప్పుడు వాళ్ళు పెట్టే భోజనం మనం ఎందుకు చేయాలి ఇంకొక చోటకు వెళ్ళి భోజనం చేయవచ్చు ఇది ఈ సమస్య గ్రహస్థులకు అన్వయించదు ఇది సన్యాసులకి వాళ్ళకి అన్వయిస్తుంది కాబట్టి డొనేషన్స్ పేరుతోటి డబ్బులను అలా వసూలు చేస్తుంటూ పోయాం అనుకోండి అప్పుడు ఈ బ్లాక్ మార్కెట్ పీపుల్ అందరూ బ్లాక్ మనీ పీపుల్ అందరూ వచ్చి డొనేషన్స్ ఇవ్వడం ప్రారంభిస్తారు అంచేతనే ఉండితే చందా పుస్తకాలు పట్టుకుని అలా వసూలు చేస్తూ ఉండడము వాళ్ళకి బ్లాక్ మనీని కొంత ఛానల్ కింద బ్లాక్ మనీకి మనం ఒక ఛానల్ కింద ఉండడము ఇవన్నీ కూడా చాలా తప్పు మన భారతదేశంలో దేవుడి పేరు మీద చాలా బ్లాక్ మనీని అట్లు డైవర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఆలోచించుకోవాలి బ్లాక్ మనీని కొంత దేవుడి పేరుతోటి ఖర్చు పెట్టేసి ఇంకో కొంత స్విచ్ ట్యాంకులు దాచుకుని ఇలాంటి వేషాలు ఇంకో కొంత బేనానీలా దాచిపెట్టి ఇలాంటి వేషాలు వేస్తే ఆఖరికి అంతా పోతుంది వీరికి ఏం మిగలదు ఎప్పుడో ప్రాణం పోతుంది కదా ఈ డబ్బంతా పట్టుకెళ్ళేది కాదు ఏది కాదు పాపం మిగులుతుంది ఇంకేది మనీ అలాగే మిగలదు కాబట్టి అన్యాయార్జితమైన సొమ్ము మన దరిదాపులకు రావద్దు అనే దృష్టితోటి మనం ఉండాల్సి ఉంటుంది తప్ప కక్కుర్తిపడి డబ్బు సంపాదించి ఆ డబ్బుతోటి కొంత అది అన్యాయం అని తెలిసి ఎవరికో భోజనం ఆ విధంగా ఈ పాపాన్ని వదిలించుకోవాలని ఇలా ప్రయత్నం చేస్తారు దీని గురించే ఓ సాధ్యత వచ్చింది తెలుగులో తిలాపాపం తలాపి ఏదో తల తలపిదికడు ఏదో ఈ తిలాపాపం ఈ ప్రయోగాలు ఈ అశాస్త్రీతీయ ప్రయోగాలు ఎవడో పెట్టాడు ప్రయోగం అవి కూడా శాస్త్రీయ ప్రయోగాలు కాదు అలాగే తిలాష్కృష్ణా తిలాశ్వేతాహ అనే మంత్రం కూడా అది ఖిలకాండలో మంత్రం అది ఖిలం ఏ తిలాస్ కృష్ణాహ తిలాశ్వేత ఏ కౌంఛి అక్కడ వ్యాకరణం అది ఏమి సక్రమంగా ఉండదు కాబట్టి అన్ని మంత్రాలు ఇంకా మంత్రం అని చెప్పేసి ఊరికి అలా దీర్ఘం పెట్టి వెల్లించేస్తే అయిపోతుందని కొత్త వివేకం చూపించాలి అవన్నీ కిరకాండలో మంత్రాలు నాట్ వ్యాలిడ్ నాట్ యాక్సెప్టం కనుక చిలాపాపం చాలా పిడికడు అని ఏదో తెలుగులో సామెకుడు మొత్తానికి దాని స్పిరిట్ మీకు చెప్పడం కోసం నేను ఆ సామెకు చెప్పాను సో కాబట్టి అన్యాయార్జితమైన సొమ్ముతోటి కడుపు నింపుకోవచ్చు న్యాయార్జితంగా మనం న్యాయార్జితమైన భరంతో చారు అన్నం తిని హాయిద విశ్రాంతిగా ఉండవచ్చు అన్యాయార్జితమైన సొమ్ముతో పంచభక్ష పరమాన్నములు కూడా మనకి వద్దు అనే దృష్టిలో ఉండాలి మంచి శ్లోకం భాష్యం భోక్తా వైశ్వా నర అగ్ని భోజ్యమన్నం సోమహ ఇది పెద్ద విషమే ఈ విషములని ఇది దార్శనిక దృష్టి అంటారు దార్శనిక దృష్టి వర్సెస్ పురాణ దృష్టి పురాణ దృష్టి అంటే మీరు పురాణాలు విని ఈ కథలో కథలు విని ఏవో ఐడియాస్ పెట్టుకుంటారు ఆ ఐడియాస్ ఏమి వ్యాలిడ్గా ఉండవు చాలా అసందర్భంగా ఉంటాయి క్వశ్చన్ వేస్తే నిలబడి ఒక్కటి ఉండదు క్వశ్చన్ వేయకూడదు యూ షుడ్ నాట్ క్వశ్చన్ హనుమంతుడికి మెడలో వడలు ఎందుకు అడగకూడదు హనుమంతుడికి వడలు ఇష్టమా అడగకూడదు వాడలు మెడలో వేసుకోవడం నోట్లో పెట్టుకోవాలి కదా అడక్కో ఏవే అడగూడదు ఏ ప్రశ్న అడగక్కడు అలాగుంటాయి వీజ్ ఆర్ నాట్ వ్యాలిడ్ థింగ్స్ సో ఇక్కడ ఈ అలాంటి దాన్ని పురాణ దృష్టి అంట ఏదో కాల్పనిక దృష్టి ఏదో పురాణాలు అలా వస్తూనే ఉంటాయి ప్రతి శతాబ్దంలోనూ పురాణం వస్తూ కాళికాపురాణం నూట యాభై సంవత్సరాల క్రితం వచ్చింది అని అఖండానంద మహారాజ్ అన్నారు రమణ పురాణం మొన్న పుస్తకం నా దగ్గర ఉండేది నేను అందరికీ చూపించి ఎవరో నన్ను అడిగితే ఇచ్చాను రమణ పురాణం అది గత పది సంవత్సరాల క్రితం వచ్చిందని పేరు రమణ పురాణము జాంబ పురాణము డక్కలి పురాణము ఇలాగేవో పురాణాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి సూత పురాణము ఇలా వస్తూనే ఉంటాయి శివపురాణాన్ని ఆ పద్దెనిమిది పురాణాల్లో లెక్క వేయలేదు అది తరువాతి కాలంలో ఈ శైవ వైష్ణవ ద్వేషాలు వచ్చిన తర్వాత వచ్చిన పురాణం బసవ పురాణము అనేది అందరికీ తెలుసు పాల్కూర్తి సోమనాథుడు రాసినది దాంట్లో శివుణ్ణి హైలైట్ చేస్తూ విష్ణువుని తిట్టడమే పనిగా పెట్టుకుని అదో పురాణం ఇలా ఉంటాయి పురాణాలు ఈ పురాణాలనే కథలను పట్టుకుని ఏదో ఒక దృష్టి నిర్మాణం చేసుకుని అదే శాస్త్రం అనుకున్నారు మీరు భగవద్గీత క్లాసులో ఉన్నారు కాబట్టి నేను ఇన్ని మాటలు చెప్తున్నాను శాస్త్ర దృష్టి లేకపోతే దార్శనిక దృష్టి అనేది చాలా విలక్షణంగా ఉంటుంది ముఖ్యంగా ఈ శ్లోకాల్లో మీరు చూడండి ఈ జగత్తంతా కూడా రెండే పదార్థములు గలవు రెండే తత్వములు జగత్తులు ఏమిటవి భోక్త భోగ్యము రెండే ఇలాగంటి శ్లోకం ఒకటి ఉండే భోక్తృ భోగ్యౌ పదార్థౌద్వౌ అంటే ఇతి వేదాంతడిండి మహా అనే శ్లోకం వేదాంతరి శంకరాచారి రెండే తత్వములు గలవు రెండే మూడు లేవు రెండే ఏమిటది భోక్త భోగ్యము భోగ్యం ఏమిటి అన్నము అన్నం ఎవరు సోమ సోమో భూత్వ రసాత్మక పుష్ణామి చౌషధీస్త తర్వాత సోమో భూత్వ రసాత్మక కాబట్టి సోముడు భోగ్యం అగ్ని భోక్త అగ్ని భోక్త కదా పొట్ట సో అహం వైశ్వానరో భూత్వ కాబట్టి ఇప్పుడు ఏమైంది భోగ్యము ఈశ్వరుడే అయినాడు భోక్త ఈశ్వరుడే అయినాడు కదా కాబట్టి పై శ్లోకంలో భోక్ భోగ్యము ఈశ్వరు నేనే అని చెప్పిన ఈశ్వరుడు త్రి శ్లోకంలోకి వచ్చేప్పటికీ భోక్తను నేనే అంటున్నాడు ఇది ఒక అద్భుతమైన విషం వేదిక్ విషం దీనికి పురాణానికి సంబంధం లేదు దిస్ ఇస్ వేదిక్ విషం పురాణం అంటే ఎలా ఉంటుంది సోమవారం నాడు పుహార్ నైవేద్యం మంగళవారం నాడు చక్రపొంగల్ నైవేద్యం పెట్టు ఏదో ఇలా పోతుంది అంతే తప్ప భోక్తా భోగ్యము ఒక్కటే అనే ఆ రకమైన అద్వైతం అక్కడ చెప్తారా అదే అద్వైతం అంటే భోక్త వేరు భోగ్యం వేరు అంటే ద్వైతం భోక్తా భోగ్యము ఒకటే ఒకే ఈశ్వరుడు భోగ్యం రూపంగా భోక్త రూపంగా ఉన్నాడు భోక్త వైశ్వానర అగ్ని కాబట్టి వైశ్వానరాజ్ని భోక్త భోజ్యమన్నం సోమ భుజింపబడే అన్నము సోముడు తదే తదుభయం అగ్ని సోమౌ రెండింటికి సమాసం చేయండి అగ్నిశ్చ సోమశ్చ సమాసం సమాసం చేస్తే అగ్నిలో ఉండే ఇకారానికి దీర్ఘం వస్తుంది ఆ పక్కన ఉన్నటువంటి సకారానికి షకారం వస్తుంది అగ్ని సోమౌ అవుతుంది ఇప్పుడు సర్వం ఇప్పుడు సర్వం వచ్చేస్తుంది ఇంకా ఇంకేం మిగిలింది భోక్త భోగ్యం రెండేగా సర్వం వచ్చేసింది ఇప్పుడు భార్య భర్త ఉన్నాడు అనుకోండి భర్తకి భార్య భోగ్యము భార్యకు భర్త భోగ్యం తర్వాత కుక్క కుక్క యజమాని ఉన్నాడు అనుకోండి కుక్క యజమాని భోక్త కుక్క భోగ్యము భోగ్యం అంటే దాన్ని కూర్చుని భోజనం చేస్తాడని కాదు హీ ఎంజాయ్ చేయను అండ్ దెన్ కుక్క ఎంజాయ్స్ హిమ్ ఫర్ కుక్క భోక్త వీడు భోగ్యం ఈ విధంగా సకల జగత్తు కూడా భోక్తా భోగ్యములతో నిండి ఉంటుంది భోక్త అగ్ని భోగ్యము సోముడు కాబట్టి అగ్ని సోమౌ సకల జగత్తు అగ్ని సోముడే సర్వం వచ్చేసింది ఇది పశ్యత అన్నదోషలేపో నభవతి అది ఇప్పుడు ఎవరో భోజనం పెట్టారు మేము భోజనం చేస్తున్నాం ఋషికేశ్లో భండార అయింది భండారా అయితే సాధువులు బిల్లదల్ల ఆడుతూ అక్కడ కూర్చుంటారు అయ్యా మహాత్మా దయచేయండి అని అంటే సరే కూర్చున్నాం భోజనం టైము కవడు పెడితే వాళ్ళే గొప్ప ఏముంది భోజన టైము సన్యాసి భోజన టైంలో ఒడ్డింగ్ చేసుకుంటే ఇంకా వాటి ఎల్స్ చూడు సో కూర్చున్నాం సరే భోజనాలు చేస్తున్నాం నా పక్కన ఒక స్వామి ఈ భండారా ఎవరిదో తెలుసు అంటే నాకు తెలియదు నాకున్నారు కూర్చుండరు తప్ప ఎవరికి తెలుసు గారు పడుకో దక్షిణ కూడా వస్తుంది కంబళి దక్షిణ ఒక కంబళి కూడా కంబళి అంటే రెండు మూడు తక్కువ ఉండదు ఉపయోగపడుతుంది శీతకాలము దక్షిణ నూట పదహారు నూట దక్షిణ ఆ రోజుల్లో ఇప్పుడు వంద పెద్ద ఎక్కువ కాకపోవచ్చండి అప్పటి నేను నేను పదిహేను ఏళ్ళ కింద మాది సో ఇట్స్ ఎ గుడ్ సబ్స్టాన్షియల్ అమౌంట్ హండ్రెడ్ రూపీస్ బిగ్ దక్షిణ ఆ రోజులో ఐదు వందల కాగితాలు ఉండేవి కావు వంద కాగితాలు ఉండేవి ఐదు వందల కాగితాలు వెయ్యి కాగితాలు మేము ఎప్పుడూ ఎరగం ఆ రోజుల్లో వంద కాగితం దక్షిణ సో ఎవరో తెలుసినా అని అడిగేదానికి అంటే తెలియదే వడ్డించేస్తున్నావు శుభ్రంగా పూరీలు హల్వా దస్తుని భోజనం చేసేస్తున్నావు కంబళీను దక్షిణ కూడా పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావు ఇది పెట్టింది ఎవరంటే ఢిల్లీలో వ్యాపారులున్నాడు ఆయన కాలాధనంకి బాగా ప్రసిద్ధి చెందినవాడు పేరులోకి కూడా చెప్పాడు ఆయన అది కృష్ణధనం అది ఆ ధనంతో ఆయన ప్రతి సంవత్సరం రెండు సార్లు హృషికృష్ణ వచ్చి భండారా చేసిపోతూ ఉంటాడు నువ్వు చక్కగా స్వామి అని చెప్పేసి పెద్ద కబుర్లు చెప్తూ వచ్చి ఇక్కడ కూర్చొని భోజనం చేస్తున్నావు అన్నాడు ఆయన మాతో అంటే నేను అన్నాను చూడయా భోక్త అగ్ని భోజ్యం సోమహి శ్లోకారు ఇది ఎక్కడ ఇది ఒకటి నువ్వు చూసుకో భాష్యం నువ్వు భాష్యం చూసుకో భోజ్యము సోముడు భోక్త అగ్ని అగ్ని ఆశ్వరుడే సోముడు ఐశ్వరుడే నేను నిమిత్త మాత్రముడే నిమిత్త మాత్రం భవ సంవ్య సాధ్యం కాబట్టి అన్నదోష లేపము నాకు లేదు అని చెప్పాను అది ఆ సందర్భం లేరు ఉత్సాహార విహార సందర్భం లేరు కాబట్టి మనం తిని అన్నంలో ఏదైనా దోష కొంతమందికి ఇది ఒక పెద్ద చాతస్వం ఏమిటి ఈ అన్నంలో పాపం ఉందేమో అని భయం వాళ్ళకి అన్నంలో పాపం వీడు ఈ అన్నం ఈ అమ్మగారు వడ్డిస్తుంటే ఆ పిల్లాడు అమ్మగారిని పుట్టుకున్నాడు పిల్లాడు చిన్నపిల్లాడండి వాడు పరిగెత్తి వచ్చి అమ్మగారిని పుట్టుకున్నాడు అమ్మగారు మడిబట్టా వాడు పిల్లాడికి వడి పట్టేవి ఆ కంసం తీసుకొచ్చి పెట్టింది ఈడ ఆ అన్నం తీసుకొచ్చి పెట్టింది తింటూ తింటూ మధ్యలో అది తిన్నాడు నేను ఇప్పుడు నాకు పాపం వచ్చింది వీడి పాప దృష్టి గురించి దీంట్లో పాపం ఏముందండి ఈ ఈ మడి తడి అనేవి ఇలా ఉంటాయి నో లాజిక్ కటార్ సో అప్పుడు వాళ్ళకి మనం చెప్పొచ్చు మీద ఏం చింతజీకయా భోగ్యం సోమహ భోక్త అగ్ని అని అనుకుంటే ఒకవేళ అన్నదోషం ఏదైనా ఉన్నా అది నీకు అంటు కాబట్టి వైదికులు కూడా ఈ అన్నదోషం అనే బెంగ పక్కన పెట్టి చక్కగా సరైన దార్శనిక దృష్టి కలిగి ఉంటే అగ్ని సోమౌ మీకు ఈ సందర్భంలో ఇంకొక దార్శనికమైన దృష్టికి సంబంధించిన పాయింట్ కదా మీకు బ్రహ్మదేవుడు అనే మాట మీరు వింటూ ఉంటారు బ్రహ్మదేవుడు అగ్ని సోమస్వరూపుడు అగ్ని అంటే బ్రహ్మదేవుడే అదే బ్రహ్మదేవుడు ఏది వేదంలో అగ్ని అనే ద్వి రెండు దేవతల యొక్క జంటగా చెప్పబడుతుందో దాన్నే పురాణంలో బ్రహ్మదేవుడు అంటారు బ్రహ్మదేవుడు పద్మంలో కూర్చుంటాడంటే పృథివీ పద్మం పృథివీయే పద్మం ఆ పృథివీ పద్మంలో కూర్చుంటాడు కూర్చోవడం అంటే ఏమిటి అగ్ని సోమ రూపంగా ఉంటాడు ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అంటే ఈశ్వరుడేనండి బ్రహ్మదేవుడు వేరు విష్ణు వేరు శివుడు వేరు మీరు అలా మొక్కలు తీసి పెడితే నేను చెప్పి అదంత పురాణం ఆ ముక్కలు ఇక్కడ ముక్కలు ఉండవు ఇక్కడ సృష్టికర్త సృష్టికర్త అగ్ని సోమ రూపుడుగా ఈ సృష్టినంతని వ్యాపించి ఉన్నాడు అది కూడా మీరు గమనించవచ్చు చాలా మంచి శ్లోకము ఒకసారి అనే సిద్ధము అహం వైశ్వా నరో భూత ప్రాణినా దేహమాశ్రీ ప్రాణాపానసమాయుక్త వచామ్యన్నం చతుర్విధం ృది సన్నిష్ట మత్తస్మృతిర్జామోహనం వేదై సైరహమే వేద్య వేదాంతేదవిదే చాహం పూర్ణమదూర్ణమిదం పూర్ణా పూర్ణమద్య పూర్ణశ